అసలు ఏం జరిగిందంటే ఇరవై ఒకటవ అధ్యాయం రాజేష్ పైలటు రైలింజిను కేంద్ర మంత్రి రాజేష్ పైలట్ కోపంగా నాకు టెలిఫోన్ చేశారు దేశంలోని అన్ని మేజర్ పోర్టుల్ని రహదారుల్ని నిర్వహించే ఉపరితల రవాణా శాఖ మంత్రిత్వ శాఖకి ఆయన మంత్రి నేను విశాఖపట్నం పోర్టు చైర్మన్ గా పనిచేయడానికి పనికి రానని ఆయన భావిస్తే నా డెప్యుటేషన్ని రద్దు చేయించి నన్ను మళ్లీ ఆంధ్రప్రదేశ్ సర్వీసెస్కి వాపస్ పంపేయచ్చు ప్రసాద్ ఏమిటి గొడవ మీరంతా సీనియర్ ఆఫీసర్ అయ్యుండి ఎన్ని రకాలుగా రూల్స్ని అతిక్రమించారేమిటి మీరిచ్చిన సంజాషి కూడా ప్రభుత్వం పట్ల ధిక్కార స్వరంతో ఉంది నాకు నచ్చలేదు మీ పద్ధతి ఇది రాజేష్ పైలట్ గారి సంభాషణ సారాంశం నాకు భయం వేసింది కేంద్ర మంత్రి నేరుగా ఫోన్ చేసి అలా మాట్లాడుతుంటే అర్థమైంది నేను ఊహించిన భిన్నంగా ఊబిలో కూరుకుపోతున్నాను ఇప్పుడు మంత్రి గారు ముందు కూడా క్షమించండి సార్ తప్పైపోయింది అని ప్రాధాయపడమా కోట్లాది రూపాయలని ప్రభుత్వ ఆమోదం లేకుండా ఖర్చు పెట్టి తప్పు చేయలేదు అని సమర్థించుకోవడమా రెండవది చేశానా మంత్రి గారి ఆహారం దెబ్బతిని నా మీద కోపం పెరుగుతుంది ఏ భాషకైనా అంతే కదా నువ్వు తప్పు చేసావు అని చెప్తే నేను చేసింది రైటే అని సమర్థించుకుంటానంటే బాసులు శాభాష అంటారా కానీ క్షమించండి తప్పైంది అని చెప్పడం అంటే ఆత్మగౌరవాన్ని చంపుకోవడమే చేసింది రైట్ ఆయన నమ్ముతూ ఆత్మసాక్షిని చంపుకుని మాట్లాడడం నా తత్వానికి విరుద్ధం కొంచెం ధైర్యం గూడగట్టుకుని సార్ నేను తప్పు చేయలేదు మీరు నాలుగు నిమిషాలు వింటానంటే జరిగింది చెప్తాను అన్నాను పైలట్ గారి మూడు బాగుంది సరే చెప్పండి అన్నారు జరిగింది ఏమిటో ఆయన వివరించి మీరు సర్హృదయంతో వైజాగ్ పూర్తికి సహాయపడాలని నా కోరిక సార్ అని అభ్యర్థించాను అసలు జరిగింది ఏమిటంటే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది మేలో నేను పోర్టులో చేరే నాటికి ఏడాదికి ఒక లక్ష టన్నులు ట్రాఫిక్ పెంచడమే పోర్టికి చాలా గగనంగా ఉంది కానీ ఆ ఏడాది ఎలాగైనా సరే యాభై లక్షల టన్నులు పెంచాలని నేను ప్రయత్నాలు చేస్తున్నాను ఇందుకు నాకున్న ముఖ్యమైన అవరోధాల్లో ఒకటి పోర్టులోని రైల్వే విభాగ సామర్థ్యం పెరగకపోవడం నౌకల్లో వచ్చిన సరుకుని గూడ్స్ రైల్లోకి మా రైల్వే సైడింగ్లో మేము ఎక్కిస్తాను బయట నుంచి ఎగుమతి కోసం వచ్చిన సరుకుని నౌకల్లోకి చేర్చడం కోసం గూడ్స్లోంచి మా సైడింగుల్లో దిస్తాము కానీ మా సైడింగ్లు ఎంత చిన్నవంటే ఒక రేక్ని మూడు నాలుగు ముక్కలుగా చేస్తే తప్ప మొత్తం రేక్ని ఒకేసారి లోడింగ్ అన్లోడింగ్ చేయలేం పైగా ఉన్నది ఒకటే సైడింగ్ ఒక సరుకు అన్లోడింగ్ జరిగితే అది నౌకల్లోకి ఎక్కేదాకా ఇంకో సరుకుని ఆ సైడింగ్లో లోడింగు చేయలేం అన్లోడింగు చేయలేం ఇక మా రైల్వే విభాగం వారి ఇంజన్లు క్రీస్తు పూర్వకాలం నాటివా అన్నట్లుంటాయి ఒక్కొక్కటి ఇరవై ఐదు బోగిలని భారత రైల్వేల నుంచి ఎగుమతి సరుకులు తెచ్చే డెబ్బై ఐదు భోగిల ఈ ఇంజన్లు లాగలేదు అందుకని ప్రతి పెద్ద రేక్ ని వాల్తేర్ స్టేషన్ యార్డ్ నుంచి మా సైడింగ్ లోకి రెండు మూడు ముక్కలుగా దఫా దఫాలుగా మా ఇంజన్లు లాక్కుని వస్తూ ఉంటాయి దీనివల్ల కూడా మా పోర్ట్లో ఎగుమతి దిగుమతులలో జాప్యం బాగా జరుగుతోంది దీనికి తోడు భారత రైల్వేల రేకులను నిర్దిష్ట సమయం ఎన్ని రోజులు ఎక్కువగా లోడింగ్ అన్లోడింగ్ కోసం ఆపేస్తుంటామో అన్ని రోజులకి డెమరేజ్ కట్టాల్సి వస్తుంది నేను వెళ్లడానికి ముందు సంవత్సరం అలాగే కోటి రూపాయల డ్యామరేజీ కట్టా భారత రైల్వేలకి పైగా రేకులు ఆలస్యంగా ఖాళీ చేసి ఇస్తూ మళ్ళా మాకు ఖాళీ రేకులు అవసరమైనప్పుడు రైల్వే వారు ఒక పట్టాన్ని ఇచ్చేవారు కాదు మా పోర్టు డాక్స్ మేనేజర్ శర్మ ఇవన్నీ నాకు చూపించి వివరించాడు అప్పట్లో ఆగ్నేయ్ రైల్వేలో సరుకుల రవాణా విభాగం కింద ఈ గూడ్స్ రైళ్లు నడుస్తున్నాయి వాల్తేర డివిజన్ మొత్తం ఆగ్నేయ్ రైల్వేలోదే అందుకని దానికి చీఫ్ అయిన రామ్జీని ఒకసారి మా పోర్టు కి ఆహ్వానించి మా ట్రాఫిక్ పెరగడానికి సహాయం చేయమని అడిగాను ఆయన ఓ నవ్వు నబీ వివరించాడు ఏం చేయగలనండి మీ సైడింగులు చిన్నవి పాతికేళ్లుగా మీ సైడింగుల్ని విస్తరించలేదు పెద్ద రేకులని లాగే ఇంజిన్ ఒకటి లేదు విశాఖ స్టీల్ ప్లాంట్ చూడండి ఎంత పెద్ద సైడింగ్ కట్టారో ఒకేసారి డెబ్బై ఐదు రేక్ మొత్తం ఖాళీ అవుతుంది లేదా లోడ్ అవుతుంది జస్ట్ ఎనిమిది పది గంటల్లో అయిపోతుంది మీ పోర్టులో ఇప్పుడు ఎగుమతికి మేము ఏమన్నా ఖనిజాలు తెచ్చి మీకు రేక్ వదిలితే నాలుగు రోజులు తీసుకుంటున్నారు మీ పోర్టు ఇలా ఉంటే ఏమీ చేయలేం మీరు మాత్రం మాకు డ్యామ్ అనేది కడుతూనే ఉంటారు చాలా ఆవేశం వచ్చింది ఐఏఎస్ ఆఫీసర్ని కదా నాకు చాలా అధికారాలు ఉంటాయి వాటిని ఉపయోగించుకొని తెల్లారేపాటికి పెద్ద సైడింగ్లు కట్టేయొచ్చు రైలు ఇంజన్లు కొనేయచ్చు ఏమి చేయలేం ఎగిరి ఎదురు దెబ్బ తినేదాకా చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఇలాగే అనుకుంటూ ఉంటారు తెల్లవారితోనే సీనియర్ అధికారులతో మీటింగ్ పెట్టారు అందరికీ ఒక క్లాస్ తీసుకున్నాను ఇన్ని సంవత్సరాల నుంచి పెద్ద ఇంజన్ ఒకటి లేదు రైల్వే యార్డ్ పెంచుకోలేదు ఏం చేస్తున్నట్లు మీరంతా అంటూ నా అసహనాన్ని ప్రదర్శించాను వాళ్ళు ఒక్కొక్క విషయమే బయట పెట్టారు రెండేళ్ల క్రితమే రైలు ఇంజన్ కోసం ప్రతిపాదనను కేంద్రానికి పంపించారు కేంద్రం ఇంతవరకు అనుమతి ఇవ్వలేదు ఒకవేళ ఇప్పుడు అనుమతి ఇచ్చిన రైల్ ఇంజిన్ కొనటానికి భారత రైల్వేలకు ఆర్డర్ ఇస్తే ఆ ఇంజన్ రావడానికి మూడేళ్లు పడుతుంది ఇక రైల్వే యార్డ్ సంగతి రెండు పెద్ద రేకులు బట్టే యార్డ్ నిర్మాణం కోసం ఆ యార్డ్ లో కొత్త రైల్వే లైన్ల నిర్మాణం కోసం ప్రతి సంవత్సరం కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతూనే ఉన్నారు కానీ కేంద్రం నుంచి ఆమోదం ఇంతవరకు రాలేదు వాట్ నాన్ సెన్స్ పర్మిషన్ ఇవ్వకపోతే రైల్వే యార్డ్ మనం గట్టలేమా అనేసాను ఐఏఎస్ పవర్ అలా అనిపిస్తుంది గాబోలి చీఫ్ ఇంజనీర్ సిఎస్ రావు వినమ్రంగా నా చూసి సార్ చైర్మన్ గారు కోటి రూపాయల వరకు ఏ పనైనా పోర్టు బోర్డు ఆమోదంతో చేయించుకోవచ్చు కానీ మనం పంపిన ప్రతిపాదనలు ఐదు కోట్ల రూపాయలు అవుతాయి మన అధికారాలు చాలవు కాబట్టి వాళ్ళకి పంపిస్తున్నాం వాళ్ళు ప్రశ్నలు వేస్తుంటే సమాధానాలు ఇస్తున్నాం మన తొందర వాళ్ళకి ఎందుకు సార్ మన హార్బర్ లో కోలి జట్టీల్ని బెర్తులుగా మార్చాలంటేనే పదేళ్లుగా కుస్తీ పడుతున్నా చేయించుకోలేకపోతున్నాం నా ఆవేశం మీద నీళ్లు కొమ్మరించినట్లు రాత్రి బంగ్లాకు వచ్చిన దగ్గర నుంచి ఇదే ఆలోచన రైలింజను రైల్వే యార్డు ఈ రెండు సాధించలేకపోతే యాభై లక్షల టన్లు ట్రాఫిక్ పెరుగుదల లక్ష్యాన్ని సాధించలేం ఎలా అంతలో మా అబ్బాయి సంజీవ్ ఏదో పద్యం కంఠస్థం చేస్తున్నాడు వాడి అవస్థ చూసిన భార్య గోపిక సలహా చెప్పింది అలా మొత్తం పద్యం ఒకేసారి చదివితే కంఠస్థం చేయలేవు లైన్లుగా విభజించి ఒక్కో లైన్ చదివి మనసులో మరణం చేసుకుని తర్వాత లైన్ వెళ్తూ ఉండు త్వరగా వస్తుంది అది వింటూనే నా మనసులో ఐడియా మెరుపులా మెరిసింది తెల్లవారుగానే చీఫ్ ఇంజనీర్ రావుని అర్జెంటుగా ఆఫీస్కి పిలిచి రైల్వే యార్డు నిర్మాణంలో ఎన్ని అంశాలున్నాయి అని అడిగాను బురదగా ఉన్న ప్రదేశాన్ని రాతితో నింపటం దిమ్సాజ్ చేయటం గడ్డి భరిచాక రైల్వే లైన్లు వేయటం అందుకోసం స్లీపర్లు పట్టాలు సేకరించడం వగేరా పనులు ఉన్నాయని చెప్పాడు మేరు రేపు పాటికల్లా మొత్తం రైల్వే యార్డ్ ప్రతిపాదనని ముక్కలు చేసి వేరువేరు ప్రాజెక్టులుగా తయారు చేయండి ఒకేసారి ఆరు రేక్ల గూడ్స్ ఆగేటంత పెద్ద యార్డ్ కట్టేద్దాం అని ఆదేశించాను చీఫ్ ఇంజనీర్ రావు భయపడ్డాడు సార్ అంత పెద్ద యార్డ్ అంటే పద్నాలుగు పదిహేను కోట్లు అవుతుంది సార్ మంత్రిత్వ శాఖ తెలియకుండా అన్ని కోట్ల రూపాయలు పనులు చేయడం ఆయన నసుకుతున్నాడు ఆయన్ని పూర్తిగా చెప్పనివ్వలేదు నాకేం కావాలో నాకు తెలుసు అది నేను చేయించాలి అంతే రావు గారు బాధ్యత నాది మీరు నేను చెప్పినట్లు చేయండి కోటి రూపాయల దాకా పనిచేయడానికి అధికారాలు మనకు ఉన్నాయి కాబట్టి పద్నాలుగు పదిహేను చిన్న ప్రాజెక్టులుగా మొత్తం ప్రాజెక్టును వివరించండి ఏ ఒక్కటి కోటి రూపాయలకి మించకూడదు బోర్డు మీటింగ్ లో ఆ ప్రతిపాదనలన్నీ విడివిడిగా అజెండాలో పెట్టండి నా అధికారాలు ఉపయోగించి నేను ఆమోదింపు చేసుకుంటాను రెండు నెలల్లో రెండు రేకులు బట్టే సైడింగ్ పూర్తి అయిపోవాలి అంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను అంతే బోర్డులో ఆమోదించేది మనమే ఆమెకు పనులు చేయించేది మనమే రెండు నెలల్లో రెండు సైడింగ్ల నిర్మాణం పూర్తి చేసేసాం పేరుకు రెండే గాని అవి నాలుగు సైడింగ్ల కింద లెక్క ఒక్కో సైడింగ్ లో డెబ్బై ఐదు మొత్తం నిలిచి సరుకును లోడింగ్ చేసుకుంటూ ఉంటే మరో సైడింగ్ లో మరో డెబ్బై ఐదు ని అన్లోడింగ్ చేసుకుంటూ ఉండవచ్చు రేక్ను మూడు నాలుగు ముక్కలుగా చేసి మాటి మాటికి ఇంజన్ చేత లాగించి వెనక్కి వాల్తీర రైల్వే యార్డ్ పంపి మళ్లీ ఇంకో ఇరవై ఐదు ముప్పై ముక్కలు వచ్చి నింపి ఇలా చేస్తూ వచ్చిన పాత విధానానికి శాశ్వతంగా స్వస్తి పలికా దీంతో భారత రైల్వేల రేకులను ఎక్కువ రోజులు ఉంచుకుని డ్యామరేజ్ కట్టే అవసరం లేకుండా పోతుంది పైగా ఒక్కో రేకులోకి లోడింగ్ అన్లోడింగ్ వ్యవధి మూడు నాలుగు రోజుల స్థాయి నుంచి పది గంటల స్థాయికి తగ్గిపోతుంది డెబ్బై ఐదు భోగిల వాల్తేర్ స్టేషన్ రైల్వే యార్డ్ నుంచి మా రైల్వే యార్డ్ లోకి లాక్కుండా ఇంజన్ మాత్రం ఆగలేదు మా ఇంజన్లు ఇరవై ఐదు ముప్పై భోగిలకు లాగలేవు ఏం చేయాలి కొంచెం ఆలోచించి ఈ కొత్త సైడింగ్ల ప్రారంభోత్సవానికి ఆగ్నేయ రైల్వే ఆపరేషన్స్ చీఫ్ రామ్జీ గారిని ఆహ్వానించారు ఆయన రెండు మాసాల్లో తయారైన మా కొత్త రైల్వే యార్డ్ చూసి విస్మయంలో మునిగిపోయాడు ఆయనకి చాలా మర్యాదలు జయించాను ఏం సాధించాలన్నా మానవ సంబంధాలు ముఖ్యం అన్ని చోట్ల అధికార దర్పం పనిచేయద్దు అధికార దర్పం పనిచేయగలిగిన సందర్భాల్లో కూడా మానవ సంబంధాలు బాగుండేలా ఎవరు చూసుకుంటారో అలాంటి అధికారుల పట్ల అవ్యాజమైన అభిమానం జనిస్తుంది రామ్జీ ప్రశంసించారు నేను రామ్జీ ఎదురుగుండా మా ఇంజనీర్లను ప్రశంసించాను రామ్జీ మా మర్యాదలకు చాలా ఆనందపడి నేను మీకు ఏం చేయగలను అని అడిగారు మాకు రైల్ ఇంజిన్ అమ్మాలి మీరు లేదా మీ రైల్ ఇంజిన్ ఒకటి లీజుకు ఇవ్వండి అప్పటిదాకా మీ రైల్వేలకు మేము డమ్ మింగ్ కట్టాల్సి ఇంజిన్ అద్దెలు రేకుల మీద డెమెరేజీ వగేరా సర్వీస్ ఛార్జీల విషయంలో మీ వాళ్ళకి మాకు తగ్గాదా ఉంది దాన్ని పరిష్కారానికి సహాయం చేయండి ఇంజిన్లు అమ్మటం రామ్జీ చేతుల్లో లేదు కానీ పరిష్కారం చూపించాడు మీరు మా రైల్వే జనరల్ మేనేజర్తో మాట్లాడండి నేను సిఫార్సు చేస్తాను అకౌంట్స్ వ్యవహారాన్ని మీరు ఫైనాన్షియల్ అడ్వైజర్ తో మాట్లాడాలి కానీ ఉన్నత స్థాయిలో ముఖాముఖి మాట్లాడితే పరిష్కారం అయిపోతుంది ఇంకా ఆలస్యం చేయలేదు వారు నిరక్కుండా మా ఫైనాన్షియల్ అడ్వైజర్ కం చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ సత్యానందరావు కలకత్తాలో ఆగ్నేయ రైల్వే కార్యాలయానికి పంపించి వాళ్ళ ఫైనాన్షియల్ అడ్వైజర్ తో ముఖాముఖి చర్చలు కూర్చోబెట్టాను పదేళ్ల నుంచే ఉన్న తగాదా అది ఏదో బజార్లో సరుకులు కొని అకౌంట్ సెటిల్ చేసుకున్న సులభం కాదు ఆడిట్ అభ్యంతరాలు తాను మునిగిపోతానని ఆయన భయం ఈ లోపల రామ్జీ వెళ్లి ఆగ్నేయ్ రైల్వే జనరల్ మేనేజర్కి విశాఖ పోర్ట్ మేనేజ్మెంట్ గురించి ఏవో మంచి మాటలు చెప్పినట్లున్నారు మా అకౌంట్ సెటిల్మెంట్కి ఆయన కూడా సహకరించారు ఒక్క కోటి రూపాయలు బకాయిలు తప్ప అన్నీ సెటిల్ అయిపోయాయి అప్పుడు నేనే స్వయంగా వెళ్ళి ఆ జనరల్ మేనేజర్ దగ్గర కూర్చున్నాను ఈ కోటి కూడా ఇప్పుడు పరిష్కారం కావాలి ఈ కోటి రూపాయల భారాన్ని చిరసగం భరిద్దాం పాత అకౌంట్స్ మూసేద్దాం ఏమంటారు ఆయన నేను చెప్పదలుచుకుని చెప్పేశాను ఈ రెండు మాటలు చెప్పడానికి ముందు ఆ జనరల్ మేనేజర్ గారి ఔదార్యం గురించి నాకు రామ్జీ ఎంత గొప్పగా చెప్పాడో కూడా వినిపించాను ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి తన గురించి అలా మాట్లాడడం ఒక రైల్వే అధికారిగా ఆ జనరల్ మేనేజర్ మొదటిసారి వింటున్నట్లున్నారు కోటి రూపాయల భారాన్ని చిరసగం భరించే ప్రతిపాదనని ఇద్దరం మా మంత్రిత్వ శాఖలకి రాసి ఆమోదం ఎలా వస్తే అలా చేద్దాం అన్నారు ఓకే అనేశాను నాకు ఇంజిన్ పని ఇంకా ఆయనతో ఉందిగా ఈ అకౌంట్స్ సెటిల్మెంట్ ఎప్పుడైతే పరిష్కారమైందో బకాయిలు వసూలు చేస్తున్నానన్న ఆనందంలో జనరల్ మేనేజర్ గారు నన్ను భోజనానికి పిలిచారు నేను నా అసలు రంగు బయట పెట్టాను మీరు నాకు పెద్ద రైల్ ఇంజిన్ ఇప్పిస్తే చాలా కృతజ్ఞుణ్ణి నేను పూర్తి చేయకముందే ఆయన కూడా చెప్పారు రామ్జీ చెప్పారు కానీ ఇలా ఇంజిన్లు అనే పనిని ఆగ్నేయ రైల్వేలో గతంలో ఎప్పుడు చేయలేదు అయినా నేను రైల్వే బోర్డు చైర్మన్తో మాట్లాడి చెప్తాను అందాక మా ఇంజన్లే మా వాలేర్ యార్డ్ నుండి మీ పోర్ట్ యార్డ్ దాకా పెద్ద రైఖలను తీసుకొచ్చి తీసుకెళ్లేలా నేను ఆదేశిస్తాను వారం రోజుల్లో రామ్జీ నాకు టెలిఫోన్ చేశారు ప్రసాద్ గారు మీరు వెంటనే మూడు కోట్ల రూపాయలు వారణాసిలోని లోకోమోటివ్ వర్క్షాప్ కట్టగలరా మీకు ఇంజిన్ ఇప్పిస్తారు మా జిఎం గారు వెంటనే మా ఫైనాన్షియల్ అడ్వైజర్ సత్యానందరావుని పిలిపించి మూడు కోట్లు ఉన్నాయా అని అడిగాను ఆయన నోరు వెళ్ళబెట్టాడు సార్ మనం ఇలా డైరెక్ట్గా డబ్బులు ఇచ్చి కొనకూడదు కదా మనం రైల్వే మంత్రిత్వ శాఖకి రాస్తే వాళ్ళు రైల్వే బోర్డుతో సంప్రదించి సత్యానందరావు గారు మీరు నా ప్రశ్నకి జవాబు చెప్పండి డబ్బులున్నాయా లేదా మనం డైరెక్ట్గా కడితే ఏమవుతుంది డబ్బులు ఉన్నాయి సార్ కానీ మనం ఇలా చేస్తే రేప ఆడిట్ అభ్యంతరాలు నన్ను దొరగారిని చుట్టుకుంటాయి దొరగారు అంటే చైర్మన్ అంటే నేనే ఆయన పాతకాలపు అలవాట్లు ఉన్న మనిషి ఇప్పుడు ఆయన భయం ఈ చైర్మన్ రెండు మూడేళ్లు ఉండి వెళ్ళిపోతే తర్వాత ఆడిట్ దాడి నుంచి తన్నెవరు రక్షిస్తారు రైల్ ఇంజిన్ కోసం మనం బోర్డులో కొన్ని సంవత్సరాల క్రితమే తీర్మానం చేశాం మంత్రిత్వ శాఖకి పంపించాం కదా ఇప్పుడు నేను నోట్ ఆర్డర్ వేస్తున్నాను మూడు కోట్లు వారణాసి ఆటోమేటిక్ వర్క్షాప్కి కట్టమని దాని మీద మీరు మీ అభ్యంతరాలు రాయండి నేను మీ అభ్యంతరాలను త్రోచు రాజంటూ ఆదేశిస్తాను అప్పుడక్క ఆడిట్ అభ్యంతరాలు మిమ్మల్ని చుట్టుకోవు సరేనా నేను ఎలా అన్నా కూడా సత్యానందరావు చివరికి ఆయన సలహా మేరకు పోర్టు ట్రస్ట్ బోర్డు అత్యవసర మీటింగ్ పెట్టి మూడు కోట్ల చెల్లింపుకి అందులో తీర్మానం చేయించేసాను వారం రోజుల్లో డబ్బు కట్టేశాను పది రోజుల్లో భారీ రైలు ఇంజిన్ వచ్చి మా పోర్టు ఖాతాలో చేరిపోయింది అసలు ఏం జరిగిందంటే అంటూ అప్పుడు రామ్జీ చెప్పారు మా జనరల్ మేనేజర్ గారు మీకోసం రైల్వే బోర్డు చైర్మన్తో మాట్లాడి మా ఆగ్నేయ రైల్వేకి ఇదివరకే కేటాయించి ఉన్న మూడు కొత్త ఇంజన్ల నుంచి ఒకటి మీకు మళ్లించారు మీరిచ్చిన డబ్బుతో మాకు కావాల్సిన ఇంజన్ కి ఆర్డర్ చేశాం ఇంకో రెండు మూడేళ్ల తర్వాత మాది మాకు వస్తుంది ఆగ్నేయ రైల్వే జిఎం కి ఫోన్ చేసి ధన్యవాదాలు చెప్పాను మానవ సంబంధాలు ఎంత గొప్పవి ఇదంతా జరిగిపోయిన ఆరేడు మాసాల తర్వాత ఆర్థిక సంవత్సరం ముగిశాక మా ట్రాఫిక్ పెరుగుదల ఆ ఏడాది యాభై లక్షల టన్నులు దాటిపోయింది మొత్తం రెండు వందల మూడు లక్షల టన్నులు చేశాం దేశంలోని పోర్టులన్నింటిలో అగ్రస్థానానికి చేరుకున్నాం కానీ ఈ విజయం నాకు మంత్రిత్వ శాఖ నుంచి అభినందనల కన్నా ఎక్కువ తీసుకొచ్చింది మంత్రిత్వ శాఖ కార్యదర్శి అబ్రహాం నాకు సంజాయిషి నోటీస్ జారీ చేశారు ప్రభుత్వ అనుమతి లేకుండా మీకు తగిన అధికారాలు లేకుండా మీరు రైలు ఇంజిన్ కొని చాలా తప్పు చేశారు ఇది అధికార దుర్వినియోగమే మీరు రైలు ఇంజిన్ కొన్న చర్యను ప్రభుత్వం ర్యాటిఫై చేయడం లేదు తిరస్కరిస్తున్నది రైలు ఇంజిన్ కొనుగోలు వినియోగం గురించి మీరు రాసిన అంశాలేవి నమ్మ దగ్గరగా లేవు రైల్వేలలో ఉన్న పరిస్థితి ప్రకారం కొత్త ఇంజిన్ కోసం ఇప్పుడు మేము ఆర్డర్ చేస్తే మూడు సంవత్సరాల తర్వాత కానీ డెలివరీ కావడం లేదు అత్యవసర పరిస్థితుల్లో ఒరిస్సాలోని పరదీ పోర్టీకి ఒక ఇంజిన్ ఇప్పించాలని మంత్రుల స్థాయిలో మేం ప్రయత్నం చేసి ఏడాది గడుస్తున్నా ఇంతవరకు ఆ ప్రయత్నాలు కార్యరూపం దాల్చలేదు మీరు మాత్రం ఆరు నెలల క్రితమే డబ్బు గడితే పది రోజుల్లో ఇంజిన్ వచ్చిందని గత ఐదు మాసాలుగా దాన్ని వాడుతున్నామని రాశారే ఇది ఎంత వాస్తవ విరుద్ధమో వేరే చెప్పనక్కర్లేదు రైలు ఇంజిన్ పేరుతో మూడు కోట్ల రూపాయలు అడ్వాన్స్ గా చెల్లించినట్లు చూపించడం కట్టు కథలా ఉంది ట్రస్ట్ బోర్డు తీర్మానాన్ని మీరు సాకుగా చూపించినప్పటికీ నిబంధనలు పాటించవలసిన బాధ్యత చేరుమన్నది కనుక ఈ మొత్తం అధికార దుర్వినియోగానికి మిమ్మల్ని బాధ్యులను చేస్తూ మీపై క్రమశిక్షణ చర్య తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది మీపై ఎందుకు ఈ చర్య తీసుకోకూడదో వివరిస్తూ పదిహేను రోజుల్లో సంజయాయిషి పంపించండి నా కళ్ళలో నీళ్లు దిరిగాయి బాధ ఆవేదనతో ఇదే రైల్ ఇంజిన్ కోసం ఇదే మంత్రిత్వ శాఖ చుట్టూ నాకు ముందు చైర్మన్లు ఎన్నిసార్లు తిరిగారు నేను ఎన్నిసార్లు రాశాను చవా ప్రశ్నలు సందేహాలతో ఆ ఫైల్ని ప్లానింగ్ కమిషన్ నేను ఏదో మానవ సంబంధాలు అడ్డం పెట్టుకుని ఇంజిన్ తెప్పించి ట్రాఫిక్ పెంచితే అభిశంసిస్తున్నారు నిజానికి ఆ ఇంజన్ రావడం వల్ల రైల్వేలకు అంతకాలం కడుతూ వచ్చిన డ్యామరేజీ కట్టనక్కర్లేకుండా పోయింది ఆ ఒక ఇంజన్ మూలంగా ఐదు మాసాల్లో పది లక్షల టన్నులు ఎక్కువ ట్రాఫిక్ని మా రైల్వే విభాగం నడిపింది అంటే ఇంజన్ ఖర్చు మొత్తం రాబట్టేశాం కానీ నేను తప్పు చేశాను అంటున్నారు అబ్రహం గారు మంచివాడే కానీ ఆయన కూడా రూల్స్ కోణంలోనే చూశారు నేనేదో పొరపాటు అయిపోయిన సార్ ఇంకెప్పుడు ఇలా చేయను అంటే నా సంజాషీతో తృప్తి చెందినట్లు రాసుకుని ఆయన ఫైల్ మూసేసి ఉండేవాడే కానీ అభిజాత్యం అడ్డం వచ్చింది నేను చేసింది ఎంత పెద్ద తప్పు అన్నది దాని ఫలితాన్ని బట్టి కదా ప్రభుత్వం అంచనా వేయాలి ఎన్ని రూలు సతిక్రమించాను అన్న దాన్ని బట్టి వేస్తారా బొంబాయి దగ్గర వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నవసేవా పోర్టు కట్టింది ప్రభుత్వం కేవలం ఏడాదికి ఐదు మిలియన్ టన్నుల ట్రాఫిక్ హ్యాండిల్ చేయడానికి మేము ఒక్క ఏడాదిలో పదిహేను మిలియన్ టన్నుల నుంచి ఇరవై మిలియన్ టన్నులకు ట్రాఫిక్ని పెంచి నష్టాల నుంచి లాభాల్లోకి పోర్టును నడిపిస్తే ఏదో ఘోరం జరిగిపోయినట్లు నాకు నోటీస్ ఇస్తుందా ఈ ప్రభుత్వం ఆ నోటీస్ చూసినప్పుడు నాకు రక్తం సలసలా మరిగిపోయింది ఝాడిస్తూ జవాబిచ్చాను మా ప్రతిపాదనని ఏడాది పాటు మీ దగ్గర ఉంచుకుని చేశారు ఆ ప్రతిపాదన కార్యరూపం ధరించకపోవటం వల్ల మేము ట్రాఫిక్ ని పెంచలేకపోతే ఆ నష్టానికి ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా అత్యవసరమైన పరిధికి పోటీకి మీరు ఇంజిన్ ఇప్పించలేకపోయారు నేను ఇంజిన్ తీసుకొచ్చి ట్రాఫిక్ పెంచి నష్టాల్లోంచి లాభాల్లోకి పోర్టును తీసుకొస్తే నన్ను సంజాయిషి అడుగుతున్నారు చైర్మన్గా నన్ను ప్రభుత్వం నియమించింది ఈ పోర్టుని నష్టాల్లోంచి బయటకు తెచ్చి లాభాల్లో నడిపించడానికే అని నమ్ముతున్నాను కాదా ఇప్పటికైనా ప్రభుత్వం నేను తీసుకునే చర్యల్ని ఆమోదించి ప్రోత్సహిస్తే సంతోషం ఈ జవాబుతో కార్యదర్శి అబ్రహాం గారు కంగు ఆయనకి తెక్కలేచింది నాకన్నా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కదా కిందవాడి నుంచి ధిక్కార స్వరం వినిపిస్తే తెక్కరేగడం చాలామంది ఐఏఎస్ ఆఫీసర్గా సహజీవం ఆయన అబ్రహాం గారు కొంత సంస్కారవంతుడవటం వల్ల నాకు టెలిఫోన్ చేసి మందలించారు ఇదేంటి ప్రసాద్ ఇలా రాశారు ఇప్పటికీ ఫైల్ను నేను క్లోజ్ చేయలేను మంత్రి గారికి పంపిస్తున్నాను నన్ను అపార్థం చేసుకోవద్దు అంతే ఆ ఫైలు చూసి కేంద్ర మంత్రి రాజేష్ పైలట్ నాకు టెలిఫోన్ చేశాను అంతకు రెండు సందర్భాల్లో ఆయన విశాఖపట్నం వచ్చారు నేను చైర్మన్ గా కొత్తలో మొదటిసారి ఆయన వచ్చినప్పుడు తూర్పు నౌకాదళం చీఫ్ వైస్ అడ్మిరల్ రామ్దాస్ మంత్రిని కలిసి మా పోర్ట్ రైల్వే లైన్ల మీదుగా నేవీకి వెళ్లే రోడ్ బ్రిడ్జి ఎలా సగంలో ఆగిపోయిందో చూపించారు మంత్రి నాకు చెప్పాడు నేను కాంట్రాక్టర్తో మాట్లాడి త్వరగా పరిష్కరించి రెండేళ్లుగా ఆగిపోయిన బ్రిడ్జిని మూడు మాసాల్లో పూర్తి చేయించి మళ్లీ మంత్రి గారి పిలిపించి ఆయన చెత్త ప్రారంభోత్సవం చేయించాను ఇది ఒక అద్భుతం అంటూ రామ్ మంత్రి గారి ముందు ప్రశంసించాడు ఆ సందర్భంలో రాజేష్ పైలట్ గారికి మా పోర్టులో జరుగుతున్న కంప్యూటరైజేషన్ పనులు చూపించాను రాజేష్ పైలట్ గారితో నాకున్న పరిచయం అంతే అందుకే ఆయన ఫోన్లో నన్ను అడిగినప్పుడు జరిగిందంతా వివరంగా చెప్పాల్సి వచ్చింది అంతా విన్నాక రాజేష్ పైలట్ ఒక నిట్టూరు గుడి చెప్పారు అవును ప్రసాద్ మంత్రిత్వ శాఖలో పోర్టుల ప్రతిపాదనలు సంవత్సరాల తరబడి పెండింగ్లో పడిపోతున్నాయని మరో రెండు మూడు పోర్టుల చైర్మన్లు కూడా నాకు చెప్పారు మంచి పనులు చేయటమే చాలా కష్టం అందుకే మీరు తీసుకున్న చర్యల్ని ఆమోదిస్తూ ఇటుపై మేజర్ పోర్ట్ల చైర్మన్లు ట్రస్ట్ బోర్డుల అధికార పరిధిని ఒక్కో ప్రాజెక్టుకు ఐదు కోట్ల రూపాయలకు పెంచుతున్నాను ఓకే మళ్ళీ నాకు కళ్ళు చెర్చాయి ఈసారి ఆనందం